మీటింగ్ స్టార్ట్ చేసుకుందేవుడు మేము పొందం దాకా మన మధ్యలో శాంతమస్యలు ప్రార్థన చేస్తుంది అందరికి ప్రైజ్ అలౌడ్ ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి కలిగిన మా దేవ రాజాతి రాజా దేవాతి దేవ మా ప్రియా పరలోక తండ్రి పరిశుద్ధుడ నీ బంగారు పాదాలకు వందనాలు స్థూతులు స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి అయ్యా ఈ దినమంతా కూడా ప్రభా నీకు రూపల మిమ్మల్ని కాచినవు తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాచినవు తండ్రి నీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ ఆఖరి నెలలో మేమున్నాం నాయన ఈ సంవత్సరంలో ఈ ఆఖరి నెల మేమున్నాం తండ్రి మొదటి దినం నా నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం రాజా రాజాతి రాజా నీకే వంధనాలు స్తుల స్తోత్రాలు నాయన ఎన్నో లెక్కలేనన్ని మేళ్లు అర్పుత ఆశ్చర్య కార్యాల మాయడా మీరు జరిగించున్నారు ప్రభా నీకే కోట్లా ఆది వందనాలు స్తోతుల స్తోత్రాలు నాయన గొప్పదేవ మహాదయ్య గలిగిన మా తండ్రి ప్రేమ నమ్మకం గలమ్మా దేవా నీకే వందనాలే ఏసయ్యా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా నీ పారస నిధుల మేము కూడి ఉన్నాం దేవా తండ్రి మా మధ్యలో మీరు దిగండి నీ ఆత్మ నడిపింపదై చేయండి నీ పరిశుద్ధ ఆత్మను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా దేవా జాయిన్ కావలసిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నాయనా మీరు జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి అయ్యా అన్న వాక్యం చెప్తుండగా ప్రభా అన్న మీరుండి మాట్లాడండి మీ సులువు సాట్ మరుగు చేయండి తండ్రి మీ పర్లో ఒక మర్మాలు ప్రభా ఇంకా మేము తెలుసుకునేలాగా ప్రభా సహాయం చేయండి తండ్రి మా ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలను చెప్పండి నాయన యస్ ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా దేవా యశూప్రభా నీ వాక్యం విని నాయన అందు ప్రకారంగా మేము జీవించు కురప మా ప్రతి ఒక్కరికి దయచేయండి యశూప్రభా నీకే బంధనాలు తండ్రి అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా మీరు ఆకలి దినాల్లో ఉన్నాం ప్రభా సహాయం చేయండి నాయన మీ ఆత్మ నడిపింపు దయచేయండి మీ దయచేయండి ప్రభా ఎస మీరు మాతో మాట్లాడండి దయగల తండ్రి నీకే వందనాలు ప్రభా తండ్రి ఇంతవరకు నాయనా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యం చేత మమ్మల్ని ముద్రించినయన మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రాలునైనా ప్రభా తండ్రి మీరు తండ్రి అంత వరకు మీరు మమ్మల్ని నడిపించే దేవుడే ఉన్నారు ప్రభా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడవ్ కావు ప్రభా నీకే వందనాలు స్తోతుల స్తోత్రాలు నాయనా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి దేవాతి దేవ నీకే వందనాలు నాయన వా పాటల ద్వారా మీరు మైం పొందండి ఎసు ప్రభా తండ్రి మీరే తండ్రి సంఘంలో ప్రభా ఆశ్చర్యార్పుత కార్యాలు మీరు జరిగించండి ప్రభాస్ వార్త విని వాళ్ళ మారుమనసు చెయ్యండి ప్రభా ఇంకా తండ్రి తండ్రి మతం నుంచి విడుదల పొందాలా ఎస్ ప్రభా మార్గంలోకి రావాలా మీరే సహాయం చేసి నడిపించమని అని వారందరూ కూడా ప్రభా ఆశ్చర్యార్త కార్యాలు జరగాల ప్రభా తండ్రి ఇంకా తండ్రి నీ నామం తెలుసుకోవాలా ఇంకా కొత్తగా ప్రభా నూతనమైన వాళ్ళు గ్రూప్ లా జాయిన్ కావాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రిని సర్వసత్యం తెలుసుకుని రక్షణ పొందాలా ప్రభా నువే సహాయం చేసి నడిపించి మనీ ఆరాధన అంతట్లో నీ ఆత్మ నడిపింపదేమని నీ కృపగలస్థానికి మమ్మల్ని అందరూ అప్పచెప్పుకుంటూ ఏ సయ్య పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైసు పాట పాడతారు ప్రేజ్ అందరికి పాట పాడి ఏమున్నామా అని మేం పరుస్తున్నాం సుమరగానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసీకే నారాధనా స్వరముల ఘనాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయ నీకే నలారాధన మహదానందమి నాలో పరవశి నిన్ను స్తుంచే నా మహదానందమి నాలో పరమశ్వ నిను తెల్చే నా ప్రతీక్షణ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్నా ఈ సయ్యా నీకే ఎడారిత్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నడిపినా నా ముందు నడచిన జయ నా విజయ సంకేతమా ఎడారిత్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నడిపిన ముందు నడచిన జయ నా విజయ సంకేతమా నివేనివేనానందము నానందము నివేనివేనానందము నిదారము స్వరూలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయ్యా నీకే నారాధనా సంపూర్ణమయీనా నిశ్చితమే అనుకూలమీ నే జరిగించు చున్నావు నను విడువకా నా ధైర్యము నీ వేగా సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమీ సంకల్పమే మే చున్నావు నను విడువకా నా ధైర్యము నీ నివే నివేనా జయ గీతము నివేనివేనా స్ గీతము నివే నా జయ గీతము నివే నా స్ీతము సుమధుర సరముల లతో వేలాది దూతలఘలములతో కొని ఆడబడుచున్న నా ఏ నీకేనాధనా వేలాది నదులన్ని నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పార్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా వేలాది వేలాదినదులని మహిమను తరంగపు పొంగులు ని బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా నివే నివేణిశయము నికే నకే నారాధనా ీవే నీవే నాశయము నీకే నారాధనా సుమధుర స్వరములఘనలతో వేలాది దుతల గలములతో కొనియాడబడుచున్న నా ఈ సయ్యా నీకే నారాధనా మహదానంద మే నాలో పరవశ నిన్ను స్తించిన ప్రతీక్షణం మహదానంద నాలో పరవశ నిన్ను స్తించిన ప్రతీక్షణం కొని ఆడబడుచున్నా రాధనా హలో థ్యాంక్ యూజ్లాడ్ బ్రదర్ చేస్తారు అందరు ప్రైజ్లాడ్ థ్యాంక్ యూజ్లాడ్ నా యొక్క చిన్న మనవి ఏంటంటే మనం ఇప్పటి నుంచి కొంచెం మీటింగ్ మనం చూసుకున్నాము మ్యాక్సిమం 9.45 లోపు మనం క్లోజ్ చేసుకుంటాడు చూసుకుందాం ఎందుకంటే ఎక్కువసేపు ఎవరు ఉన్న కోతరు ఎందుకంటే పనులకి పోయేస్తారు అట్టి పోయేస్తారు అలసిపోతా ఉంటారు నా యొక్క వచ్చిన మనవి ఏది మనం నైన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం కరెక్ట్ ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ చేసేదాం నైన్ లోపు క్లోజ్ చేసుకుందాం మాక్సిమం అందరికి ప్రైజ్ లాడ్ నా మనవి అందరూ స్వీకరించుతారని నేను నమ్ముతున్నాను టైం అందరు పాటిస్తారని నమ్ముతున్నాను కాబట్టి మనం నైన్ లోపు క్లోజ్ చేసుకుంటే చూసుకుందాం కదా ఫైజులాడ్ పరిశుద్ధమే సమస్త ఘనత మహిళ ప్రభావాలు చెల్లించుకుని చిన్న ప్రభు ఇక చివరి దశకి వచ్చినాము తండ్రి ఎక్కడిలోకాతిథ్యంగా ఈ యొక్క దినాలకు గడిచిపోతుంది ప్రభు మీరు మట్టాపం చేస్తున్నారు యథావిధిగా కాలం మనుషులు తినచు త్రాగొచ్చు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లికిచ్చు అమ్ముచ్చు కొనుచు నారు నారు నాటుచ్చు ఇళ్ళు కట్టుచు ప్రవ్వ అంతా ఎదగెదగ చేరిపోతున్నట్టుగా మీరు అక్కడ మాట్లాడుతున్నారు కానీ ఎవరు గుర్తిని సమయంలో జలప్రదం జలప్రదాయం వచ్చి వారిని అందరినీ కోనిపోయాను అన్న విషయాన్ని మాతో మాట్లాడుతున్నది ప్రవ్వా దాన్ని బహు జాగ్రత్తగా మేము పరిశీలించినాగా మేము ఎక్కడ తప్పిపోతున్నావో మాకు చూపించామని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవ్వ మాకును మీకు మధ్యలో ఏది గోడగా ఉంది మా ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావట్లేవు మేము ఎందుకు మీ అందరూ సంపూర్ణంగా జీవించలేకపోతున్నాం అవును బ్రహ్మ కాలం గడిచిపోతున్నా కానీ బ్రహ్మ మాలో ఫలం కనిపించలేని చేస్తున్న పనులలో మాకు విజయం వస్తలేదు మాలో తృప్తి లేదు ప్రభు మాలో ఎందుకు బలనతోందో ఒక ప్రభావం మాకు తెలియదు మీరు మాట్లాడితే మాకు తెలియదు ప్రభావ మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో ప్రభావ మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం మేము వాటిని సరి చేసుకుని మా అధికారులను దర్చిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని ఇప్పుడు కూడా మీ కనికరం పొందేలాగా అనిపించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధరించండి వచ్చిన మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి సంపూర్ణంగా సమర్పించుకునేలాగా ఏమంటున్న ఈ కాలం బహు భయంకరమైన కాలం తండ్రి దుర్దినములు తండ్రి మొత్తం రీసెట్ ప్రపంచ ఆత్మ ఆర్థిక స్థితి ఇప్పుడు ఉద్యోగాలన్నీ మారి ఏ రీతిగా జీవించాలా టెక్నాలజీ మీద అమితంగా ఆధారపడడం రోబోట్స్ మీద అమితంగా ఆధారపడడం జరుగుతుంది ప్రభావం మానవుని యొక్క వాడి జీవం వాడి జీవితం ఏ దశకు అవుతుందో గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభావం వాటి ప్రభుత్వాలన్నీ పతనమై కూలిపోయే స్థితికి సిద్దమవుతున్నాం తండ్రి ఎక్కడ చూసిన యుద్ధాలు యుద్ధ సమాచారాలు దేశం మీదకి దేశము జనం మీదకి జనం నేస్తే ఉన్నారు ప్రభావం భూకంపంలో ప్రతిరోజు ఏదో ఒక దేశంలో భూకంపం వింటూనే ఉన్నాం జన నష్టం ఎంతగానో జరిగిపోతుంది ప్రభావ గొప్ప తండ్రి ఇవన్నీ వేదనలకు ప్రారంభం మోని ప్రభావ మేముంటుంది మీ యొక్క వేదనల కాలం అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుండగా ఎట్ల మేము జీవించాలా ఏ రీత మీ అందరూ దృఢమైన నిషేధాలైతే జీవించాలి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క మహిమార్గంగా మనం పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేని విషయాలు చింతించకుండా మీ అందరూ నిలకడగానికి ముందు ఓ ప్రభావ మమ్మల్ని అడిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభునిందు ఎల్లప్పుడూ ఆనందించడాన్ని ఫిరిక రాసిన పత్రికలో పౌరుడు భక్తులు జ్ఞాపకాన్నిస్తున్నాడు ఆయన కాబట్టి మీ అందరూ ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో ఎక్కడ లేవు శాంతి సమాధానం కేవలం మీలోనే ఉంది అది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం క్రీస్తు కలిగిన మనసుని తెచ్చుకునే హెచ్చరించినారు నాయన పౌరు ఈ దినం ప్రభు నేను మా మనసుని తీసివేసేయండి మీ మనసు మాకు అనుగ్రహించలేనా దినత్వము సాత్వికము తగ్గింపు జీవితం క్రీస్తు కలిగిన ప్రా కాబట్టి నేను అటువంటి మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థినాం తగ్గించుకొని ప్రభావాలో ఎటువంటి ఆహారాన్ని చేకూర్చుకోకుండా దాన్ని తొలగించడానికి సహాయపడమని ప్రార్థి ఈయన మనసు కలిగి ప్రభావ ఏదైతే కలిగే ఆజ్ఞలను పాటించే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థనం ఆక్యని ధృనీకరించే తర్వాత ఈసారి ప్రజలు అనేక మంది తండ్రి అరణ్యంలో మరణించినారు ప్రభా తె ప్రభావం దేశంలో వచ్చి కూడా ఆజ్ఞానితుల గురించి నశించుకోవాలి కూడా ఉంటుంది మతకాల జీవితం ఆజ్ఞానం గురించి పాపం నాయన జీవితంలో పడిపోయిన జీవితం ప్రభావ వాళ్ళు నశించుకోకుండా వాళ్ళు రాసపడుతున్నాం నేను మరి పాపం క్షమించమని రాసప ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభావ ప్రతి ఒక్కరిని మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను మీ కుటుంబలో జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాను మీ యొక్క మేలులో మమ్మల్ని జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాను నేను ఒక ప్రభావ ప్రేమించాలి ఏ షాని ద్వేషించాలని మేము వాక్యం చేస్తున్నాం తట్టి మేము ఆ రీతిగా ఉండకుండా ప్రభు ఓ ప్రభావ మమ్మల్ని ప్రేమించమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని ప్రేమించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మేము దుఃఖాన్ని మా స్వార్థాన్ని మా వ్యక్తిగత జీవితాన్ని గుర్తుంటే కొడుకు ప్రేసపడకుండా మేము మిమ్మల్ని గుర్తించేలాగా మీ యొక్క మీ నామాన్ని ప్రసిద్ధి చేసే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను ప్రభావం మీరు తెచ్చింపబడత ప్రభావ మా జీవితంలో మా ప్రచర్లో నేను తగ్గింపబడని నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరితో మాట్లాడండి వాళ్ళ పరిచి స్థిరపరుచున్నాను యేసు క్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రార్థిస్తున్నాను తండ్రి యేసు క్రీస్తు నామా మీకు అందరికీ శుభాభివందనని తెలియపరుచుకుంటున్నాను మనము ఈ యొక్క సంవత్సరపు చివరి నెలకొచ్చేసినాము చాలా మందికి తెలియనిది ఏంటంటే డిసెంబర్ అంటే ఎంతో సంతోషకరమైన నెల అనుకుంటాం కానీ డిసెంబరు బహు భయంకరమైన నెల ఎందుకంటే ఈ నెల ఒక దేవతకి సమర్పించిన దాని పేరే తమ్మూసు దేవత విరిమే గంటలు మనం చూస్తాము ఈ యొక్క సంబంధించిన వాక్యము తమ్మూసు దేవత తాండవ నెల ఇది కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఉండాలి ఉపవాస ప్రార్థనలో మనం నెల ఎక్కువ మరణకాండ ఈ నెలలోనే ఉంటుంది ప్రతి సంవత్సరం కాబట్టి తమ్మూసు దేవతతో మనకి ఏ మనం అసహించుకుంటున్నాం ఈ నెలని మనం ప్రభుకు సమర్పిస్తున్నాం ప్రతి నెల నెల దేవతలకు సమర్పించే ప్రతి లోకస్తులు ప్రతి అదే ఉంటుంది అది ఏళ్ళని చూస్తే మళ్ళీ మనకి కానీ మనం మట్టుకు ఈ నెలని ప్రభు సమర్పిస్తున్నాం పైగా ప్రభు మనకు పచ్చిన ఒక విషయం ఏంటంటే ప్రతి నెల గడిచిపోతుంది అంటే అది ఒక జీవి అన్నట్టు అది అది ఈ నెల అంటే ఇది ఒక జీవి ముప్పై దినాలు ఇరవై ఎనిమిది దినాల్లో ముప్పై అది దాని పనిని ముగించుకొని అది వెళ్ళిపోయి తిరిగి వచ్చేసా సంవత్సరానికి వస్తా ఉంది కాబట్టి ఒకవేళ నవంబర్ నెలలో నీకు ఎటువంటి బలహీనతలు ఉన్నా ఎటువంటి కష్టాలున్నా ఈ నెల అవి తిరిగి రావడానికి వీల్లేదు నవంబర్ ఏసుక్రీస్త నీకు ఆజ్ఞాపిస్తున్నా జీవితాల మళ్ళీ తిరిగి రావద్దు ఒకవేళ వచ్చిన ఏసుక్రీస్తుకే సమర్పిస్తున్నాను నేను అన్న ప్రార్థనతో మనం ముందుకు పోవాలి నవంబర్ లో మనకి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు తిరిగి మన వెంట రావడానికి వీల్లేదు ఎటువంటి ప్రయాసంతో కూడిన నెల అది తిరిగి మన జీవితంలో రావడానికి వీల్లేదు యేసు గాంధెపిస్తున్నా ఆ ప్రార్థన మనకి అవసరం ఆ అధికారం మనకు అవసరం ఆ విధేయత ముఖ్యంగా మనకు అవసరం ఈ దినము ఈ దినం నాకు ఏర్పరచబడ్డ అంశం ఏందంటే ఆజ్ఞ పాటించుట మరియు సంపూర్ణంగా మన జీవితాన్ని లేక మూల్యాన్ని చెల్లించుట ఆజ్ఞ పాలన లేక ఆజ్ఞ పాటించుట సంపూర్ణమైన మూల్యము చెల్లించుట క్రైస్తవ జీవితంలో ఈ రెండు కొరతగా కనిపిస్తా ఉంటాయి ఒకటి ఆజ్ఞని పాటించకపోవడం చాలా మందికి అర్థం కానిది ఏంటంటే దేవునికి ఇష్టమైంది ఆజ్ఞ పాటించడం అన్నిటికంటే నువ్వు ఎంతగా ఆరాధించినా ఎంతగా దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పినా ఆజ్ఞ లేకపోతే నువ్వు అబద్ధికు కాబట్టి దినం నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్న ఆశపడుతున్నాను అనుకుంటాను ఎవరు చూస్తలేదు నా గురించి ఎవరు తెలియదరుగుతున్నారు కానీ దేవుడు తన బిడలకి తన దైవజనులకి తన సేవకులకి వీటన్నిటి చూపిస్తా ఉంటాడు అదే నిదర్శనం ఏందంటే ఏహెచ్కే కథలో మనము కాలం కిందట ధ్యానించడం ఏంటంటే ఏహెచ్కే లు ప్రార్థన చేస్తున్నాడు తన చుట్టూ ఆ పెద్దలు అన్నింటి గోత్రికలు వచ్చి కూర్చున్నారు ఎంతో ఆసక్తితో ఆయన దగ్గర కూర్చున్నారు ఆయన ప్రార్థన ముగించినాక ఆయనతో సంభాషిస్తున్నారు అనేకమైన విషయాలు మందిరానికి సంబంధించిన విషయాలు ఆదరణకు సంబంధించిన విషయాలు దేశానికి సంబంధించిన విషయాలు ఎంతో ఆసక్తితో ధ్యానిస్తా ఉంటే బయట చూసేవారికి అబ్బావి ఎంత భక్తి గెలవారు అన్నట్టుగా కనిపిస్తూ ఇది మనలు ఎవరు ఉంటారు కదా ఈరోజు చాలా మంది బక్కుగా భక్తిగా అనిపిస్తూ వాళ్ళ జీవన విధానాలు అవి చూస్తే మటుకు అట్లా ఎందుకు అంటే వారు ఇంకా సంపూర్ణంగా మార్పు చెందలేదన్నట్టు శరీరానుసారంగానే జీవిస్తున్నారు అన్నట్టు వారి మార్గమే సరైనది అన్నట్టు ఇతరుల మార్గంలో తప్పు అన్నట్టు అట్లుంటుంది చెప్పండి ఒక నేను నడతా దృష్టికి మంచిదనగానే ఉంటది కానీ అది తుటాక మరణానికి నడిపిస్తుంది అట్లేదు సన్నతల గ్రంథంలో చూస్తామనుకుంటా వాక్యం మనం సరే నేను అది చూపించడం కాదు కానీ ఏ రీతిగా దేవుడి సన్నిధిలో లేక దేవుడి దృష్టిలో ఆజ్ఞ పాలన లేక ఆజ్ఞ పాటించడం లేక విధేయత చూపించడం ఆజ్ఞ పాటించడం అనే నేను చెప్తాను ఎందుకంటే దానికి సంబంధించిన వాక్యాలే నేను ఈరోజు చూపించి ఆశపడుతుంది ఆజ్ఞను గైకొన్నట అంటే నీకు అనుగ్రహించబడ్డ ఆజ్ఞని ఎట్లా అయితే నేను పోయిన వారం నుంచి ఎస్పీరు గ్రంథం ధ్యానిస్తా చాలా సంవత్సరాల నుంచి ధ్యానిస్తాను సంబంధించిన విషయం ధ్యానించినప్పుడు చాలా సంవత్సరాల బహు బాధ అనిపించింది హామానికి సంబంధించిన బా విషయాల దేవుడు హామాను బ్రతిహింపజేసిండు ఒక దశలో అది మీకు తెలుసోలేదు హామాను అసలు పుట్టనే పుట్టద్దు కానీ సౌలురాజు చేసిన తప్పిదానికి హామాను పుట్టాల్సి వచ్చిందంటే ఎంతమందికి ఇది సభంగా అనిపిస్తుంది చెప్పండి ఎంతమంది దీన్ని గ్రహించగలడు సౌలు రాజులకు ఒక ఆజ్ఞ ఇచ్చేడు ఏందని అగగురాజును వాడి కుటుంబీకుల్ని అందరిని నిర్దాక్షణంగా చెప్పమన్నాడు అమానేకల మీద విధంగా అమ్మ లేకులనే సమూలంగా నిర్మూలించమన్నాడు కానీ సౌలు రాజు ఏం చేసిందో మీకు తెలుసు కదా వాళ్ళ పశువులను తీసుకొచ్చిండు దాని తర్వాత అగగు రాజును తీసుకొచ్చిండు చంపమంటే ఎందుకు తీసుకొచ్చుకోవాలా అంటే గొప్పతనం చూపించుకోవడం కొరక సమస్య కదా చూడండి ఒకసారి మొదటి సమయాలు కదము ఒక బాధతో సమయంలో ఈ విషయాన్ని సౌలు రాజుకి చూడండి మొదటి సమయాలు గతము పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీకు షేర్ చేసి చేస్తాను ఇంకా కనిపిస్తుండదు నాకు చెప్పండి చూడే పర్లేదు చూడండి సౌండు రాజుతో సమయలు ప్రవక్త సమయలు ఒక ప్రవక్తనే కాదు సమయలుని దీర్ఘదర్శి అని కూడా అంటారు కాబట్టి పాత నిబంధన కాలంలో రెండు ముఖ్యమైన ఏమంటే వాటిని ఆఫీసులు అంటాం ఇంగ్లీష్ లో ఒకటేమో ప్రవక్త ఇంకోటేమో దీర్ఘదర్శి అయితే సమయంలో మూడు గుణాలకు మనకు కనిపిస్తా ఒకటేమో యాచకత్వము లేని తర్వాత వచ్చింది రెండవది ఆయన ఒక ప్రవక్త ప్రవచించి ఉన్నవాడు దాని తర్వాత మూడవది ఆయన ఒక దీర్ఘదర్శి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూసేవాడైన దీర్ఘదర్శి అయితే ఆయన దీర్ఘదర్శి అంటే బహుభయం మనుషులకి ఎందుకంటే ఆయన ఏదైనా చెప్పిండంటే అది తప్పక నెరవేరుతుంది అన్నట్టు అయితే అమానేకేల రాజులైన అగగును అతను చంపకుండా ఆజ్ఞని అతిక్రమించిండు దాని వలన ఎంతగా బాధ అనుభవించాల్సి వచ్చిందంటే అతను ఏ రీతిగా మరణించిండో తెలుసు తన కుమారుడు ఒకటే కుమారుడు ఇవన్న ఏ రీతిగా మరణించిండో తెలుసు దాని తర్వాత తన కుమార్తె ఏ రీతిగా గొడ్రాలైపోయే కాలని ముగించుకుంటో మీకు తెలుసు ఒక్కో వ్యక్తి అవిధేయత వలన కుటుంబం అంత శ్రమాదిస్తుంది ఈ రోజు అంటే దేవుడు ముందే హెచ్చరించలేదా అంటే హెచ్చరించండి ఇక్కడ సమయం ద్వారా చూడండి సమయలు అంటున్నాడు ఏమని ఇరవై రెండో అందుకు సమయంలో అందుకు సమయంలో తాను శనిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొరుట వలన సంతోషించినట్లు ఒకడు దహన పనులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించడం ఆయన ఎంతో ప్రేమ దయా జాలి గల దేవుడు ఆయన ఎంతో జాగ్రత్తగా మనుషులతో మాట్లాడతాడంటే మనిషి అంటే ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన దేవుడు మనిషికి బహుగా ప్రాధాన్యత ఇచ్చండి ఇప్పుడు దేవదూతలకు కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు అంతగా ప్రాధాన్యత నీకు నాకు ఇచ్చినప్పుడు ఎంత కృతజ్ఞత భావంతో ఎంత విధేయతతో మనం జీవించాలా అతిక్రమను దాచిపెట్టువాడు వరద వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడిని కనికరం పొందును అన్న విషయం ఎన్నిసార్లు మనం ధ్యానించము అనేక పర్యాలు ఈసారి వాళ్ళకి దేవుడు వారి అతిక్రమ జ్ఞాపనం చేస్తున్నాడు ఇప్పటికైనా నా తట్టు తిరిగి అంటే దాన్ని వాళ్ళు సమాధాన సమాధానించుకున్నారు వాళ్ళ జీవితాలను అందుకు వారి జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మీకు తెలిసి ఈ రోజు వారి పరిస్థితి మరీ దారుణంగా ఏ దశ నుంచి మరణం వారి మీదకి వస్తే వాళ్ళ కెరియర్ వాళ్ళ టెక్నాలజీని ఆధారపడినరు అమెరికా మీద ఆధారపడింటారు ఎవరి మీద ఆధారపడినా వాళ్ళని కాపాడలేడు దేవుడు ఎందుకంటే దేవుని మీద ఆధారపడాల్సింది పోయి మీద మనుషులను ఆశ్రయించిన వాళ్ళని నిశ్చర్ప కాబట్టి వాక్యాన్ని ఒకడు గైకులుట వలన యోగము అన్న విషయం మటుకు మనం బహుగాలు అర్థం చేసుకోవాలా కొంచెం సరే మనం నువ్వు ఏమేమో కానుకలు అంటే బలులు అంటే అర్పణలు అంటే కానుకలే కదా ఈ రోజు దర్శనం ఈ రోజు వ్యవస్థకి దాన్ని అవలంబించుకొని చూస్తూ నీ బలు నువెంతో సమా నీ అర్పణలు దేవుడిని సంతోషించవి ఎట్టి పరిస్థితుల్లో దేవుని సంతోషించు చాలా మంది అనుకుంటాం నేను కానుకలు ఇస్తున్నాను భాగం ఇస్తున్నాను మేము సరే అనుకుంటున్నాం కానీ కాదు అవి ప్రభుని సంతోషపరచో ప్రభుని సంతోషపరచేది ఒక్కటే ఆజ్ఞానిగా అయిపోనడం ఆయన దృష్టిలో ఇది ఎంత ప్రాముఖ్యమైనది అనేది యథార్థం చేసుకోగల మనం చెప్పండి దేవుని దృష్టిలో ఎందుకు అది బహు ప్రాముఖ్యమైనది అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే విధేయత లేకుండా ఆరాధిస్తే వ్యర్థం ఆగ్ఞ పాలన లేకుండా ఆరాధన వ్యర్థం ఎందుకంటే ఆగ్ఞ పాలన అనేది ఒక గొప్ప ఆరాధన దానికి అంతగా ప్రాధాన్ చేడు అంటే ఇప్పుడు దేవుని దేవుని సన్నిధిలో నువ్వు విధేయత చూపించకపోతే ఆరాధించి ఏ లాభము కాబట్టి దేవుని ఆరాధించాలంటే ఫస్ట్ పాయింట్ విధేయత ఆయన సన్నిధికి వచ్చి మనం మోకాలుండి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం చెప్పండి విధేయత చూపిస్తున్నాం ప్రార్థించమని చెప్పిండు కాబట్టి కాబట్టి టు ఒబే ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటాడు సమ్ ఆజ్ఞాన్ని పాటించడము బలుల కంటే బహు విలువైంది అంటాడు అది ఎంతో శ్రేష్టం అంటాడు ఎంతో ప్రాముఖ్యమైన ఆరాధన ఏంది అంటే ఆజ్ఞాని గారు అందుకే బహు జాగ్రత్తగా నేను పరిశీలిస్తుంటే ఇది మీ నుండి వచ్చిందా లేదా అని బహు జాగ్రత్తను పరి పరిశీలిస్తా ఉంటాను తర్వాత చెప్పండి సమయంలో ఒక మనిషే కదా సౌలకి దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడిండ లేక సమయంలో ధర మాట్లాడిండ సమయం కదా కాబట్టి సమయంలో చెప్పిన మాటకి సవును ఎందుకు విధేత చూపించలేదు సమయంలో ప్రతినిధి కదా దేవునికి రెండు నుండి పదిహేను అధ్యాయము మొదటి వచ్చినా ఒకనొక దిన సమయంలో సౌలు పిలిచి యోహోవా ఇస్రాయల్ లఘు తన జన్మ మీద నిన్ను రాజుగా అభిషేకి అభిషేకించటకై నన్ను పంపాను దేవుడు డైరెక్ట్ అభిషేకించచ్చు కదా ఎందుకు సమయాన్ని దేవుని విధానం అది ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తిని అభిషేకిస్తా దేవుడు అదైన విధానం అది నాకు అవసరం లేదు అంటే చెప్పిన ఈ పరిస్థితి ఏంది యూహో మాట ఇప్పుడు ఏమంటున్నాడు సైన్యములకు అధిపతి యోహో సెలవుస్తునగా అమాలేఖ్యల అమాలేఖీలు ఇస్రాయల్లో చేసినది నాకు జ్ఞాపకమే వారి ఐగుప్తులు రాగానే అమలేకి వారికి విరుదలే మార్గం అంటే వారి మీద వచ్చేది కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేఖీలను హతము చేయొచ్చు పురుషులేమి స్త్రీనేమి బాలు అనేమి నీకు చెప్పండి వాళ్ళు ఐగుప్తు నుంచి భారతదేశంలో అడుగుబెట్టిన రోజు మొదలుకొని సమీరు గ్రంథం వరకు ఎన్ని వందల సంవత్సరాలు తెలుసా గుళ్ళు గుర్తించడండి ఐగుప్తు నుంచి బయలుదేరి వార్తన దేశంలో కడుపు పెట్టకముందు అమాలేకలు ఎట్లా వీరిని అటగించిండ్రు ఆ దినము ఏ సంవత్సరం ఆ మొదలుకొని సవులు పుట్టి పెరిగి పెద్దవాడే రాజ్య పరిపాలన చేసే కాలానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మన ప్రతిదీ చెప్తే బాగుంటుంది అనుకుంటాం కానీ మనం వ్యక్తిగతంగా పరిశీలించామే లేఖను పరిశోధించాము మనం మనం పరిశీలించాలా అంటే అమాలేఖలో ఎన్ని వందల సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయనను వారు మారలేదు ఇక్కడ ఒక విషయం ఒకటి జ్ఞాపం చేయబడుతుంది ఏంటంటే ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధములనేమి అన్నిటినీ ఆదాయం చేయమన్నాడు అంటే ఆశ్చర్యం ఏంటంటే మీద శాపం ఉంది ఎందుకంటే అమాదేహీలు విశ్వాలకి విరుద్ధంగా పాపం వాళ్ళు నిర్శాత స్థితిలో ఉన్నప్పుడు సహాయపడాల్సింది వారికి విరుద్ధంగా నిలబడింటారు తర్వాత మా మార్పు చెందిన చెందలేదు చెందలేదు కాబట్టి ఎన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడి సహనం విడిచిపెట్టిండు ఈ రాయి మీద ఎవడు పడుతాడో వాడు నలుగుతాడు కానీ అదే రాయి వాని మీద పడితే వాడు తుత్నీలుగా చేయబడతాడు అని వాక్యం ఆ రాయి వేసుకొడే అది మీద ప్రతిరోజు పడే నీ జీవితాన్ని నలుగగొట్టుకోకపోతే నీలో ఆత్మీయ అహం ఉంటది ఆత్మీయ అహం తెలుసా నాకు గొప్ప వరం ఉంది నాకు విశేష వరములు ఉన్నాయి నేను వాక్యంలో ప్రవీణత కలిగిన వాళ్ళను ఎవరికి ఏం తెలియదు మొత్తం నాకే తెలుసు అది బహు డేంజరస్ కండిషన్ నాకేం తెలియదు ప్రభు అంటే నేను ఆయన నిన్ను చేర్చుకోడు నాకు ఎవ్వరు సమవ లేదు ప్రభు నీ యొక్క ఆజ్ఞ నేను పాటిస్తాను నువ్వు నడిపించు ప్రభావ అంటే ఆయన ఎంతకో ఇష్టపడతాయి ప్రభు నీ ఆజ్ఞిసాగించాలా ప్రభు నాకు అది ఒకటి అనుభవించినయన అంటే ఆయన ఎంతగానో సంతోషంతో తగ్గిపోయిపోతారు ఎందుకంటే ఆయనకి ఆజ్ఞ పాటించడము అంటే బహుగా ఇష్టం కాబట్టి నువ్వు పోయి కనికరిపోరిని చంపమన్నాడు తర్వాత చూడండి అప్పుడు సౌలు అమ్మాయిలికల పట్టున్న ఒకదాని మీద పోయి ఒకదానికి వచ్చి వచ్చిన లోయలో కొంచేయండి ఇసుకు వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి గనక అమ్మాయికులతో కూడా నేను మిమ్మల్ని నష్టం చేయకుండా మీరు వాళ్ళ నుండి బయలుదేరి పోవడని కేర్తమానం పాపగా వాళ్ళు పెరిగిపోయింది దాని తర్వాత ఏం జరిగిన మీకు తెలుస్తుంది చూడండి ఎనిమిదో వచనంలో అమానికుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను సౌలు జనులను కూడి అగగును బొరలలో ఎడ్లలోనూ క్రొవిన బొరపిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేత కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసేవి అసలు కదా చూడండి సవులు ఆజ్ఞని చీర సంవత్సరించిందా ధృణీకరించిందా అక్కడ చెప్పిండు పశువులను కూడా నిర్దార్ష్యంగా చంపమన్నాడు ఆయన చేసిన గొర్రెడు ఏడ్లు కోవిన గొడపిల్లలు మంచి వాటిని తీసుకొచ్చుకున్నాడు అప్పుడు యహో బప్పు సమయంలో ప్రత్యక్షమయ్యేలా సౌలు నన్ను అనుసరింపక్క వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపడుచున్నాను అంటే ఈనాడుగా ఏం చెప్తాడంటే స్వామికి ఓ చెప్పేసేవి ఇంకా నీ రాజ్యం అయితే మంచి ఎంత మంచివాడు కదా యోనాథన్ యోనాథానుకి రావాల్సిన రాజ్యం శ్రావణుడు ప్రాణి కొన్ని చేసి దేని దృష్టిలో చూడండి ఆయన ప్రణాళికని మనం ఎందుకు తారుమారు చేస్తాం ఆయన ప్రణాళికను ఎందుకు మనం అర్థం చేసుకోము అంటే అహం క్రైస్తవ జీపాలని గమనించినట్టు ఒక సంఘస్థుడు ఇంకొక సంఘస్థుడి మీద నేను గొప్పవాన్ని వాళ్ళకంటే నాకు ఎక్కువ విశేషమైన జ్ఞానం ఉంది అనుకుంటాడు వాళ్ళకంటే నాకు ఎక్కువ గృహపావర్ ఉంది అనుకుంటాడు ఎక్కువ పవర్ ఉంటే ఎక్కువ బాధ్యతలు అన్న సత్యం ఎందుకు తెలుసుకోరు ఎక్కువ జ్ఞానం ఉంటే ఎక్కువ ప్రయాసం ఉంటుంది అన్న సత్యం ఎందుకు తెలుసుకోరు నీ మీద ఎక్కువ అభిషేకం ఉంటే నీకు ఎక్కువ ప్రయాసం ఉంటుంది నీ శక్తికి మించిన ప్రయాణం ఉంటది అదిని తాగి సుఖించే జీవితం అనే కాదు రాజ్యంగా నిన్న రాత్రి ఒక సింగిపోతే నాకు ఎక్కలేని వేదన పట్టుకుంది తన భార్య ఎంతో భక్తితో ఎంతో ఆసక్తితో మమ్మల్ని పరామర్శిస్తూ నేను వాళ్ళ తలని చివరి పాల్చేస్తుంటే నాకు ఎటువంటి వేదన ఉండే ఈ ఈ సిస్టరు తన పిల్లల్లో ఎంతో వేదన వేదన పెట్టుకు బయటికి పట్టుకు ఎంతగానో సంతోషంగా మాట్లాడుతుంది తనకున్న ఇద్దరు మగపిల్లలు చనిపోయారు ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంగా తరబడుతుంది ఒక వాడు ఒక పిల్లవాడు చిన్నవాడు చిన్నవాసిన చనిపోయాడు పెద్దవాడు ఎంట పని వేసేమో వచ్చినా చెప్పాడు వాళ్ళనిపించి అసలు నాకు ఏడుపు అసలు కడుపులో దిగొస్తుంది ప్రభు నేను వీళ్ళకి ఏం చేయగలని చూడాలి ఏ రూపంలో నేను వీళ్ళకి నేను ఎవరి థింగ్ ఆశ్రయించగలను చూడాలి వేదన ఎందుకు ఇటువంటి శ్రమ మాకు కలిగింది ప్రభు నమ్ముకున్నందుకు మా పిల్లల్ని ఎందుకు చనిపోవలసి వచ్చింది చెప్పండి ఎవరు జవాబు ఇవ్వగలరు మన గ్రూప్ నేను కొన్ని సంవత్సరాల క్రితము యొక్క అధ్యాయం చేయించినప్పుడు అగగ్గు అగగు వంశస్థుడు హామాన్ని ఆ రోజు అగగుని పట్టుకొని రాకపోయి ఉంటే అక్కడికక్కడికే చంపేసింటే తన కుటుంబంలో ఉన్న పురుష మగపిల్లని భవిష్యత్తులో హామాను అనేవాడు పుట్టకపోయేవాడు చవి చేసిన తన తండ్రిని పట్టుకున్నందుకు అగగు పిల్లలు తప్పించుకున్నాడు అగగు పిల్లల నుంచి పుట్టిన హామాని హామాన్కి తెలుసు ఇసలి ఏం చేసిందో వాళ్ళ ముత్తాతలకి అగగు వాళ్ళ ముత్తాత హామాన్ తండ్రి పేరు హామదాత హామదాత అగపు వంశిస్తుంది హామదాత గురించి నేను కొన్ని సంవత్సరాల కితను ఒక విషయం జ్ఞాపకం చేసిన ఎంతమంది కోరుతుందో నాకు తెలియదు అండి దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు చెప్పబడ్డ విషయం ఇది సరే మనకు చాలా మంది ఉండకపోయిన చాలా రోజులలో హమద్ హామాన్ మొహమ్మద్ పదలన్నీ ఒకటే అని చెప్పిన హమదాత హామాన్ తండ్రి పేరు మొహమ్మద్ ఆట అన్న పేరు నేను ఎంత మంది జ్ఞాపకం నాకు తెలియదు మొహమ్మద్ ఆటా ఎవరైనా తెలుసా మొహమ్మద్ ఆటా అమెరికా ట్వీన్ టవర్స్ మీదకి ఏరోప్లేన్ చూసుకొని పోయి అనేక చనిపోడానికి ఆ ట్వీన్ టవర్స్ కు వెళ్ళిపోవడానికి కారణము ఈ హామద్ ఆట ఆటా అనేవాడు ఆడ ఏరోప్లేన్ని హైజాక్ చేసి ఆయనకి దూసుకొని పెట్టేటట్లు ఈ రోజుకి కూడా అగగు ఇది ఆత్మీయమైపోయిందన్న విషయం మనకంతా తెలుసు అలా నేను చూపించిన స్టోరీ ఇవి ఎట్లా తిరిగి మన ఇంటాడు ఎంటాడుతున్నాయి ఈ ఆత్మలను వాటిని ఎందుకు మనం తృణీకరిస్తలేము వాటిని ఎందుకు మనం బంధించలేకపోతున్నాయి అది నీకు నీకు వచ్చి నీ పరిస్థితి ఏమైతే చెప్పండి బయటికి బతినిగా అనిపిస్తా ఉంటాం ఆ రోజు సౌలు బిన్యమైన గౌత్రికుడు అగగును చం అగగు అగ్ని కుటుంబాన్ని చంపబ చంపి నింటే కొన్ని వందల సంవత్సరం తర్వాత ఎస్తిర గ్రంథంలో హామాను అనేవాడు తీసుకున్న తీర్మానం ఏంది ప్రపంచమంతటా ఇస్రాల్ తల్ని నిర్మూలించడం దినము హామాను ఆత్మ ఎక్కడుం చెప్పండి ప్రకృతి పరంగా చచ్చిపోయండు కానీ హామాను ఆత్మ ఈ రోజు వెంటాడుతుంది రోజు ఒకటే రివర్స్ అయింది ఇస్రాల్ పదలు ప్రకృతి పరంగా ఉండే ఆ దేవుని ఇస్రాలు అన్న క్రైస్తవులే హామాను ఆత్మ ఈ రోజు క్రైస్తల వెంట పరిగెత్తా ఉపించమంతట అదే ధూమ్ర గుర్రం అని నేను చూపించిన ూర్ల తిరుగులే దూమ వర్ణం అంటే క్లోరోస్ లేక నాచురంగు గను గుర్రం నాచురంగు దేనికో మీకు తెలుసు నమ్మదీల రంగుని హామాను ఆత్మ ఈరోజు తిరిగి వెంటాడుతుంది ప్రపంచమంతటా ఇరిమి చంపడానికి కానీ ఆ రోజు దేవుడు అదే వెన్న గోత్రంలోంచి ఎంతమందికి మీకు చెప్పండి తెలుసు ఎస్తేరు ఎస్తేరు అంటే హదస వెన్న గోత్రిక మూడు దక్క ఎవరు వెనమి కోతిరికుడు అలా ముత్తాత ఫెయిల్ అయిండు అని ముని మనమాడు తీర్మానించుకుని నేను ఫెయిల్ గాని ఈసారి ఆ ముతాత ఫెయిల్ అయిండు నేనైతే ఫెయిల్ గాని అని తీర్మానించుకొని ఉపాస ప్రార్థనలు చేసి హామన్ నిర్మూలించుకున్నాడు ఈ దినం నువ్వు అంటే నిమిదికి ఉపద్రం రాకుండా ఉండాలంటే దూమర వర్ణపు గుర్రం నిమిదికి రాకుండా ఉండాలంటే నువ్వు ఉపాస ప్రార్థన చేసి హామన్ ఎదుర్కోక తప్పదు వాణ్ణి నిర్మూలించాలా అని గురి నీక అధికారం ఇచ్చిండు దేవుడు ఆ ఆత్మని నువ్వు పాతల్లోకి తొక్కివేసేయాల అధికారం నీకు ఇచ్చేడు ఆ పని చేయకుండా ఇది ఆత్మీయ పోరాటం గ్రహించకుండా నువ్వు ఇంకా శరీరతోనే పోరాడితే ఏం మనం పురాణం చర్యలతో కాదంటాడు పవన్ రాష్ట్రపతి ఆరోగ్యం కానీ మన పరిస్థితి గట్లనే ఉంది ఇంకా భయంకరంగా ఉంది స్థితి చూస్తా కాబట్టి యహోవాను సంతోష పెట్ట నా ఆజ్ఞానం పైకొనలా ఈ విషయము నేను ఇంకొక పదిహేను నిమిషాలు నీ కుతంలో ముగించేస్తాను చూడండి వ్యూహానుసవార్తలో దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు వ్యూహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఓ ఆశ్చర్యం ఉంటుంది చూడండి మీరు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞ పైకొందరు ఆశ్చర్యం కదా నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆజ్ఞను కైకోనలా మీకు ఆజ్ఞించేవాడు సమయంలో దేవుడు సరాసరి చూపి మాట్లాడాలంటే నువ్వు కాలిపోతావు ఎందుకో తెలుసా ఆయన సన్నిలో ఎక్కడ లేని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది భస్మం అయిపోయి గూడుదైపోతాం అంత పవర్ ఉంటది ఆయన సింహాసన దేవి భూమికి ఆయన భూమి మీద అడుగు భూమి ఓ రేపు కొండ కంపించింది యో దేవుడు దిగొచ్చినప్పుడు వండుచున్న పోగా కంపించింది ఆ కొండ అంతా ఉరుములతో శబ్దాలతో దేవుని సన్నిధి దేవుని సింహాసనం దగ్గర ఎప్పుడు ఉరుములు ఉంటాయి అవి మనం ఊహించదని ఈ లోకంలో ఉరుములకే భయపడిపోతాం ఎక్కడ తలండి పడింది దాన్ని అని భయపడిపోతారు మా ఇంటి మీద ఎక్కడ పడిందో మా ఊర్లు ఎక్కడ పడిందో ఎంతమంది పోయిన భయం ఉంటాయి ఎందుకంటే ఈ ఉరుములు ఈ మే కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ లో పోతా ఉంటాయి పైన ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ లో పోయి ఒకటి ఢీ కొట్టుకుంటేనే అందరి నుంచి వచ్చి పడతాయి ఎలక్ట్రికల్ కొన్ని వందలు కొన్ని వేల ఓల్టేజ్ ఉంటుంది దాంట్లో దాని తిరుగు ఎవరు పట్టుకోలేకపోయారు దాని అంచనా కూడా వేయకపోయారు ఎంత ఓల్టేజ్ ఉంటుంది అది అది పెద్ద పెద్ద చీల్చి వేస్తుంది అంత పవర్ ఉంటుంది అండ్ వృద్ధి పడిందంటే వాటికి ఖచ్చితంగా చావాల్సిందే అంత పవర్ అది అది కేవలం నీడనే కానీ నిజస్వరూపమైన ఉరుము ఆయన సన్నిధిలో ఉరుముతుంటే నువ్వు అక్కడ పోయి నువ్వు ఒక క్షణము ఆయన సన్నిధిలో అందుకే తండ్రి ఎద్దకు ఎవ్వరు యేసు ప్రభు ద్వారా తప్ప క్రీస్తుని ధరించుకోవాలంటే అర్థం తెలియదు ఎవరికి క్రీస్తుని ధరించుకోకపోతే తండ్రి శరీరం నువ్వు ఇంపాసిబుల్ అన్నట్టు అసాధ్యం ఎందుకంటే ఆ ఉడుములకి ఆ వైబ్రేషన్కి నీ బాడీ అయితే పీసెస్ అయిపోతుంది ఒక్కటి కూడా ఉండదు ఒక కణం కూడా కనిపించకుండా ఆ శబ్దాలకి ఆ నీకు ఎంతమంది తెలుసా బ్లాస్ట్ చెందినప్పుడు బాడీ పార్ట్స్ అన్ని ఎగిరిపోతే ఎందుకో తెలుసా ఆ శబ్దానికి డిస్కనెక్ట్ అయిపోతాయి కూడిపోతే ఎక్కడ తీసేసాడు అంత పవర్ఫుల్ ఉండే బామ్ల గురించి మనం అంతా భయపడుతున్నాం కానీ ఆయన సంధ్యలో నిజమైన ముడుగులుంటాయి నిజమైన ధోరలుంటాయి వాటికి గుండి అయిపోతాయి తండ్రి సన్నిధమైన అంటే క్రీస్ని ధరించుకొని పోకపోతే అసాధ్యం బతకాలి ఆయన అన్నాడు చూసి ఎవడో బతకడం లేదంటాడు ఎందుకంటే కారణం అదే కాబట్టి ఆజ్ఞని పాటించడం వలన యహోవాన్ని సంతోషపరచడం ఆయన ఎంతగానో సంతోషిస్తాడు మీ జీవితము ఆయన సంతోషపరుస్తుందా అంటుండీ నన్ను నిజంగా ప్రేమించడలా అంటే మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం ప్రేమించిన ప్రభు అంటే అక్కడ ఏమంటున్నారు సార్ నా ఆజ్ఞ కాయకుండా రి ఖచ్చితంగా ఆజ్ఞని కాయపడని దేవుణ్ణి ప్రేమించలేడు అసాధ్యం అంటారు సామెతుల గంధం పన్నెండవల ఒక వాక్యాన్ని చూడండి సామెతుల గంధం పన్నెండవ అధ్యాయం నాలుగు పద మూడుని మార్గము వాడి దృష్టికి సరి అయినది మేము కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు డిగ్రీ పీజీ అనుకుంటాం పీజీ డిగ్రీ డేస్ లో కాలేజ్ దేవతకు ఒక బుక్ చదవమంటుంది మనం ఆ బుక్ లో ఏంటంటే ఐఎం ఓకే యు ఆర్ ఓకే ఆ బుక్ పేరే ఐఎం ఓకే యువర్ ఓకే అయితే ఆ బుక్ లో మూడు పొజిషన్స్ ఉంటాయి కొంతమంది ఐఎం ఓకే యువర్ ఓకే అంటే నేను కూడా సరైన వాడినే నువ్వు కూడా సరైన వాడినే కాబట్టి మంచి సంబంధం కలిగి ఉంటావు రెండవ దశలో యు ఆర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే యువర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే అంటే నో సరైన వాడివే నేను సరైన వాడిని కాను అనేది ఒక జీవన స్థితి మూడవది ఏంటంటే ఐఎం ఓకే యు ఆర్ నాట్ ఓకే ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అంటే యు అంటే అర్థం ఏందంటే ఈ లోకం అంతా నేను కూడా సరైన వాడినే ఈ లోకం సరైనదంటే ఎటువంటిది పరిస్థితి అందరితో మంచి సంబంధం కలిగి నువ్వు జీవించగలవు ఐఎం ఓకే యు ఆర్ నాట్ ఓకే అంటే నేను ఒక్కడనే కరెక్ట్ గా ఉన్న ఈ లోకంలో ఈ లోకస్తుని అందరూ తప్పు తప్పు రాంగ్ లో ఉన్నారంటే ఎటువంటి చెప్పండి మూడు రకాల మనుషులు ప్రపంచాత్మకంగా సరైనది ఏంటంటే ఐఎమ్ ఓకే యువర్ ఆల్సో ఓకే మనం అందరం కలిసి సమక్షంగా ఉండగలము ఒకరి ఒకరిని కానీ ఈ రోజు అరీతిగా లేని స్థితిలో ఉంటున్నాం మనం ఎందుకు అంటే నేను సరైన వాడిని ఈ లోకం సరైనది కాదు అనే స్థితికి వచ్చేసింది అన్నట్టు గ్రంథంలో ఈ వాక్యం నేను చూపిస్తున్నాడు ఇరవై ఇరవై తొమ్మిదవ దేము చూడి ఇక్కడ మీ మీద గాఢ నిద్రాత్మను కుమరించిన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవర్తనను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘ ముసుగు వేసినాడు నేను చూడకుండా చెప్పలేకుండా దీని అంతటిని ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం ఉన్నది ఒకడు నీవు దయచేసి దీన్ని చదువు చెప్పి అక్షరములు తెలిసిన వాణి నీకి వాణిని అప్పగించను అతడు అది నవలన వలన కాదు అది గూఢార్ధంగా ఉండదని చెప్పిన మరియు నీవు దయచేసి దీన్ని చదువు అని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు తెలియవా అను ప్రభు ఈ లాభ చూడండి చాలా చూడండి నాకు అన్ని తెలుసు అనుకుంటే నీకు ఇక్కడ ఇవి చదివి చెప్పగలవా అంటే చెప్పలేము నేను చెప్పలేని ఎందుకో తెలుసు చూడండి పదమూడవం ప్రభు నీ లాభ నువ్వు ఇలాగ సుతున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చున్నారు ఎన్ని వాక్యాలనే చెప్పండి ఎంత గంభీరంగా పరిచర్లు వాక్యాలు చూపించినా గాని మీరు నోటి మాటలతోనే ఆయన ప్రజలతో నన్ను ఘనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు ఎందుకు ఐఎం ఓకే యు ఆర్ నాట్ ఓకే అనే టైం మనసు ఎందుకు చూడండి ఇక్కడ వారు నాయడల భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి అంటే నీ సొంత తనప్పుడు ఉపయోగించినవి అన్నట్టు ఒక క్రమము లేదు ఒక విధానం లేదు ఒకటి చెప్పినవి నిలని చేతుల అభిధేతలో మంచి మాట చెప్తే స్వీకరిస్తామా అధృవీకరిస్తామా వాక్యం ఉందా చెప్పండి ఎన్నిసార్లు చెప్పిన లో కొనేవాడు హఠాత్తుగా నాశనం లేదా కానీ ఎవరు నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు అందుకే అనేక పర్యాయాలు హెచ్చరిస్తూనే ఉంటారు నువ్వు అభిధేయత చూపిస్తే నీలో ఎట్లా నిన్ను బట్టి ఎట్లా సంతోషిస్తాడు యోహోవా నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తామని చెప్పుకున్న వాళ్ళైతే నీకు అనుగ్రహించబడ్డ ఆజ్ఞని ఎందుకు ధృవీకరిస్తున్నావు అని ధృవీకరించు ఇంతటి సీక్రెట్ నీకు అనుగ్రహించబడ్డ ఆ పనిని నువ్వు విధేయతగా చేయకపోతే మటుకు ఆయన నిన్ను బట్టి సంతోషించాడు నా ఒపీనియన్ ఏంటంటే కొంతకాలానికి అడ్రస్ లేకుండా పోతారు అది బహు బహు భయంకరమైనది అదే కాకుండా మనతో పాటు మన కుటుంబీకులని మన బంధువులని మరి మన మిత్రులను ఇరుగు పొరుగు వాళ్ళందరినీ బాగా కష్టం వాళ్ళు అవుతాయి ఎవరో జీవితం అదే కదా అవిదేత వలన ఏం ఆయన కొరకే కాదు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నా మా మనుషులందరినీ మీకు తెచ్చుకున్నారు నీ అవిదేత వలన కాదు నీ బంధువులు మిత్రులు అందరు శ్రవణకుండా భోసిస్తుంది ఇక్కడ ఈ వాక్యం ప్రకారం సమర్థించుకుంటే నష్టపోయాడు మనమే నేను మటుకు ఈ వాక్యం నాకు సమ్మరించింది కాబ నన్ను కనుకరించే ప్రభు ఇది నా గురించి చెప్పిన స్వీకరిస్తాను ఎందుకంటే చెప్పేదావి కూడా నేను కాదు కదా వర్షదాత్మ దేవుడే ఎంతగానో ఘోషిస్తూ వీటిని హెచ్చరిస్తా ఉంటాడు ఎందుకంటే ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఎవరు నాశనం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి మూడుని మార్గము వారి దృష్టికి సాద్ర గ్రహం ఇష్టం గ్రంథం పన్నెండో గణము పదమూడవ వర్షం మూడుని మార్గము వారి దృష్టికి సరైనది జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించను చూడండి ఒక మంచి ఆలోచన నీకు ఒక దైవజనని ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరిస్తే నీకు జ్ఞానవంతుడు అన్నట్టు నువ్వు దాన్ని ధృవీకరించడం అంటే నువ్వు ఖచ్చితంగా మూడు ఉండే అంటే నీకు తెలివి లేదన్నట్టు దానివల్ల నాకు నీకు దరిద్రం వస్తుంది అంటుంది వాడికి వినర్పిస్తుంది చూడండి ఇక్కడ పద్నాలుగు పదహార వర్షంలో మూడుని కో మూడు కోపపడినది నిమిషములోనే బయల్పడును మీకు చిన్నదానికి కోపగించుకుంటారు అన్నట్టు ప్రతిదానికి ఒక కోపించుకుంటారు ఎందుకు తెలుసా ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఆ స్థితిలో ఉంటారు ఎప్పుడు నేను కాబట్టి వివేక్కి నిందను వెల్లడిపరచగా ఊరకుండా నువ్వు హెచ్చరికని నువ్వు తప్పు చేస్తున్న బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్న సిస్టర్ అని హెచ్చరించినప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు నువ్వు వివేకం కలిగిన వాడైతు నువ్వు వివేకం కలిగిన ధనం లేకపోతే నీకు ఖచ్చితంగా ఆ మూర్ఖత్వమే మిగిలిపోతుంది దానివల్ల నీకు ఎట్టి పరిస్థితి లాభం జరగదు అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నాను ఎప్పుడైనా అవకాశం ఉంటే మరి విశ్వస్తుందని అన్నింటి నేను మీకు చూపిస్తా ఉంటాను ముఖ్యంగా ముగింపు ముగింపులో నేను ఏమైనా హెచ్చరించాలనుకుంటున్నాట్టే ఆజ్ఞ పాలన ఆజ్ఞ పాలన లేక ఆజ్ఞని పాటించడం వలన నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు దేవుడికి అవకాశం ఇస్తారు ఇంకా అంశం గురించి ఇంకా దీర్ఘంగా చూపించే స్థితిలో ఉన్నాను ఈరోజు ఎందుకంటే మనం ఇదేత చూపించాలా ఈ గ్రూప్ మనం ఒక టైం ఫిక్స్ చేసుకున్నప్పుడు టైం కి తగినట్టుగా మనము పాటిస్తే కానీ అందరినీ రకచద్ధ నడిపించలే ముఖ్యంగా ఈవినింగ్ పూట లేట్ కదా అందరూ మలసి వ్యవస్థ అంటాం పనులు చేసి వచ్చింటాము త్వరగా నింటుంది పైగా డిసెంబర్ నెల ఒక కష్టం ఉంటుంది కదా చలికి ముదేమలేసి పరిగెత్తాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము వీటిని క్రమబద్దంగా ముందుకు తీసుకెళ్ళడం వరసుధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని ప్రారంభిశాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పశుధాత్మ దేవుడు మీకు వన్ లాభ మీరు ఎంతగానో సంతోషిస్తన్నారు ఆజ్ఞాన్ని అనుసరించడం వన కానీ సౌలు రాజు అది అనుసరించక శ్రమని నిశాంతాన్ని ప్రపంచం అంతటి నుంచి నిర్మూలించబడలాగా కారకుడైనడు ప్రభా హానం నుంచి పెరిగి రావడం సవలు చేసిన నిర్లక్ష్యమైన దాని అతను ఉన్న ఆ యొక్క అటువంటి అవిధేయతని ఆగ్ఞాన్ని అతిక్రమించిన జీవితం వాళ్ళు ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ వాళ్ళు కూడా అటువంటి ఆగ్ఞాన్ని అతిక్రమించే గుణగణం ఉంటే దాన్ని తొలగించమని ఈ సాయంత్రం సంగతి ఆధేయపడుతున్నాం ప్రోగ్రాం నాలో కూడా అటువంటి బలిన తింటు చూపించండి నేను ఎక్కడ అవిధేయతలు చూపిస్తున్నాను చూపించిన అయినా దాన్ని ముట్టుకుని దృష్టి పెట్టడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రోగ్రామ్ విధేయ తగ్గట్ల మీ ఆజ్ఞాని పాటించే బిల్లలుగా తయారు చేయండి ఎందుకంటే కేవలము ఆ విధంగానే మిమ్మల్ని మేము తండ్రి మిమ్మల్ని ప్రేమించేవారు మీ ఆడిని గై అని మీరు మాకొని మాట్లాడుతున్నారు మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం వేసుధారణ లేకపోవడం మీ ఆజ్ఞని పాటించి మేము ముందు పొలాలు నడిపించమని వెంటనే మరి అందరి జీవితంలో విశేషమైన కార్యం జరిగించమని వేసుక్రీస్తు పశుధనమని తండ్రి ఆ అమ్మాయిని మన ప్రమైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింటూ మనందరికి సదాకాలం అంటారం ప్రెజర్స్ అందరి ప్రెజర్ ప్రెజలు అందరికి ప్రజలు